ప్రాతం చేసుకుందామా స్తోత్రం నైనా పరిశుభ్రత మై మొన్నతుర సరశక్తి మధుర జీవంగల ప్రభానికి వందన ప్రభా నిండా తండ్రి నీకు వందనాలు అప్రామికి ఆకుప్ల దేవనాదేవానికే వందనాలు ప్రభా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నామైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి నీకు వందనాలు ప్రభ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఇక్కడ పాటల ద్వారా మీరు మై పొందండి ఏసుప్రభ వాక్య చేత మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి దేవా జీవించండి ఆశీర్వదించండి దేవా గుణ సంగతి మర్మాల చేత మీరు మాతో మాట్లాడండి దేవా నీ యేసుప్రభని రాకడకు మీ సాక్షీడిగా నిలబడాల ప్రభా వాక్యం సారంగా జీవించి లోబడారా ప్రభా వాక్యాన్ని వేసు ప్రభా ప్రకారంగా మేము జీవిత శక్తి మాకు దయచేసి మీరే మాతో మాట్లాడి మా ప్రతి ఒక్క ఆటంకాలని మీరు తొలగించండి దేవా మీరే సహాయపడమని నజడని వేసుకుసిమడి వేడుకుంటున్న అంతండి అమ్మేన్ల కష్టకాల మందు yellanu <laughs> nive na kelladala <laughs> vallapada devi varimpa yellanu nive na kelladala vallapada devi varimpa ella velalandu kashtakalamandu vallabonda yesu stutinthun ఎల్నూ నీవే నాకెల్డల వల్లపడదే వివరింప విమోచ విమోచన నివే రక్ష కుడవూ నక్షణ నీవే విమోచ కుడా విమోచన నివే రక్ష కుడవ నీవే ఎల్లవేళందు కష్టకాల మందు వల్ల బుండ ఎసోసూ నీవే నాకెళ్ళిడల వల్ల పడదే వివరింప సృష్టి కర్తవో సహాయము నీవే ఇష్టుడీవో సృష్టి కర్తవో సహాయము నీవే ఇటుడీ నా దైవమునివే ఎల్ వేళ్లందు కష్టకాలం వల్ల బుండ ఎూస్తూ తింటు ఎల్లూ నీవే నాకెళ్ళిడల వల్ల పడదే వివరింప జ్ఞానమునివే నా పమునివే దానమునివే నగనమునివే జ్ఞానమునివే నా పనమునివే దానమునివే నా గానమునివే ఎల్ల వేళలందు కష్టకాలం అందు వల్ల గుండయ సూస్తూ పడదే వివరింపా జ్యోత్యునివే నా నీతయూనివే ఆదే నాంతమునివే జ్యోతయనివే నా నీతయూనివే ఆదే నాంతమునివే ఎల్లందు కష్టకాలమూ వల్ల గుండ ఎస్తూ తింటు YELLA NUNIVE no NA KELLERELLA VALLA PADDE VIVARIMPA NITYUDA NIVE NA SATYUDA NIVE STOTRAMUNIVE NA NETRAMUNIVE NITYUDA NIVE E SATYUNLAVUNIVE STOTRAMUNIVE NA NETRAMUNIVE YELLA VELALAMDU కష్టకాలం అందు వల్ల బండా సంస్థ తింటూ ఎల్లనూ నీవే నాకెల్డెల వల్ల పడదే వి వరింప నీవే నా దేవుడా నీవే పవన నీవే பாவன 니வே 나 காவலி 니வே எல்ல வேளలందు కష్టకాలమందు వల్లబుండ యేసు స్తుతింతం ఎల్లనూ 니వే నా గల్లెడల వల్లపడ தேவிவရင်பா காந்தியு 니வே శాந்தியு 니வே संतसं 니வே కంతయువే కాంతూ నీవే ఎసూ శాంతు నీవే సంతసీవేనా కంతయువే ఎల్లలందు కష్టకాలమందు వల్ల గుండ ఎసూస్తూ తితు ఎవే నాకెళ్ళిడల వల్ల పడదే వివరింప thank you sister praise the lord దార్ దించుదు స్తోత్రం పరిశుద్ధుడైన తండ్రి ఈ పరిశుద్ధ దానమైన వనత్తమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలతో స్తుతుల స్తోత్రం చెల్లిస్తున్నాను నేనా దాత్రికాన సమయములో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలతో అర్పించుంటున్నాను ప్రభువు దైన మీరు ఇచ్చిన ఈ దయనతను బట్టి స్తుతులు అర్పించుంటున్నా మా కేంద్రమతో మాట్లాడి మామలో మేము సరిచేసుకొని ప్రభు మీ నామానికి మహిమతో చెబుడలుగా మమ్మల్ని వాడుకోమని మీ సాక్షులుగా ఎలా పెట్టుకోమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను దేవి నామంలో అందరికీ వందనాలు వాక్యంలోనికి వెళదాం దేవుని సంకల్పము అది గొప్పది కాబట్టి మనము దేవునికి తగిన రీతిగా ఎలా నడుచుకోవాలనే విషయాన్ని దేవుడు వైల్ ఉన్నాడు ఇక్కడ ఎందుకంటే ఆయన ప్రేమమయుడు ఆయన ఇష్టలైన వారిని ఆయన ఆ శోధించగలడు శోధించి మనము ఆయనలో నిలుస్తామా లేదా పరీక్షించగలడు ఆ శోధనలో నుంచి తప్పించగలటప్పుడు ఆయన సమర్థుడిగా ఉన్నాడు కాబట్టి మనము ప్రతి విషయంలో దేవునికి మరి ఆ కేల కేడైన మేలైన కీడైనను మరి ఆయనకే స్థుతి చెల్లించే వారిగా ఉండాలి అందుకని మరి యాకోబు పత్రికలో అంటున్నారు యాకోబు పత్రికలో మాట్లాడుతున్నారు యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము వ్యాకుబ పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండవ వచనంలో మరి దేవుడు ఇలాగా మాట్లాడుతున్నాడు వ్యాకుబ పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు మరి దేవుని నమ్ముకున్న మనకు శోధన వస్తే మరి మనము ధన్యులము ఈ ధన్యము మరి దేవుని వాళ్ళనే మనకు కలుగుతుంది ధన్యత అందుకనే శోధన సహించవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడి ప్రభు తాను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము అని మాట్లాడుతుంది ప్రేమించే వారికి జీవకిరీటము పొందు నిమిత్తం అంట తన వాగ్దాన ప్రకారం వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును అంటుంది అందుకని దేవుడు కీడి విషయమై శోధింప నేరడంట మనిషి శోధనలు పడడానికి కారణాలు అతి స్పష్టంగా మరి అశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈ విషయంలో మరి మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనుషుడు తన స్వకీయ పైన సొంత ఆలోచనలతోటి సొంత తలపులతోటి చేసే విధానాలు తో మరి మనుషుడు శోధనలో పడుతూ ఉన్నాడు అందుకనే దేవుడు కీడు విషయమై ఆ శోధింప నేరుడు ఆయన ఎవరిని శోధింపడు అని రాయబడింది ఇక్కడ ఎవరిని శోధించేవాడు కాడు దేవుడు కనుక ఎవడైనా చోధింపబడినప్పుడు ఎవడైనా ఒకవేళ శోధింపబడితే మాత్రము నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదని నేరాన్ని దేవుని మీద మోపకూడదు అని మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనుషుడు ఎంత మాత్రం కూడా శోధనకు సహించేవాడిగా మరి ఉండలేకపోతున్నారు అది ఒకవేళ శోధన వస్తే ఇది దేవుడు ఉండగా నాకు ఈ శోధనలు ఎందుకు అనే ఒక అభాండాన్ని దేవుని మీద వేస్తున్నారు అందుకని దేవుడు మాట్లాడుతున్న వాడు ఎవరిని శోధింపడండి ఆయన గనక ఎవడైనా నువ్వు నేను దేవిని చేత శోధింపబడుతున్నానని అనకూడదు అంటున్నాడు దేవుడు ఎవ్వరిని శోధింపడంట అయితే మనిషి శోధనలోకి రావడానికి కారణాలు ఇక్కడ మరి మాట్లాడుతున్నాడు దేవుడు ఎవ్వరిని శోధింపడంటున్నాడు మరి దేవుని చోత శోధింపబడుతున్నామని మనం కూడా అనకూడదంట అయితే దేవుడు మరి ఆయన ప్రేమ స్వరూపిగా బట్టి అయినా ఆ విధంగా మరి మాట్లాడుతూ మరి దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అంటున్నాడు అయితే మనుషుడు శోధింపబడడానికి తన సొంత తలంపులే అని ఇక్కడ మాట్లాడుతున్నాడు అందుకనే మరి పద్నాలుగో వచంలో పద్నాలుగో వచనంలో మాట్లాడుతున్నాడు ఆ ప్రతి అంటే ఒకరు ఇద్దరు కాదు ప్రతి వాడు ఒకరు ఇద్దరు కాదు ప్రతి వాడు అంటున్నాడు ఇక్కడ పద్నాలుగవచనంలో ప్రతివాడును తన స్వకీయమైన దురాశ ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత అంటే సొంత తలంపులు సొంత ఆలోచనతో పోయి సొంత కార్యాలు ఇది మాది ఇది మా తెలివి అనుకుని చేసి ఆ ప్రతివాడు అందుకనే అంటున్నాడు ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత దురాశ మరులు కొలుపబడిన వాడే మరి మరులు కొలుపబడుతున్నాడంట దురాశ చేత మనిషి స్వకీయమైన దురాశ చేత ఇవబడి మరులు కొలుపబడిన వాడే శోధింపబడును అందుకని ఇక్కడ అందుకని దేవుడి మీద మాట్లాడిన అది శోధన సహించవాడు ధన్యుడే కానీ అది ఇది మనము కొని తెచ్చుకున్న శోధన అందుకని ప్రతివాడు తన స్వకీయమైన దురాశ దురాశ మనిషి దురాశ చేత మనువులు కొలిపబడిన వాడై శోధింపబడును ఈ శోధన మనము మనకై మనం తెచ్చుకున్నదే కాబట్టి మరి మనము దేవుణ్ణి ఆ దేవుని చేత శోధింపబడుతున్నామని అనకూడదు అంట అందుకనే మరి తన సొంత తలంపులతో ఆయననే మనను మనను మనమే శోధించుకునే విధంగా మనము సొంత తలంపులతో చేసుకున్నదిగా మనము గమనించాలి అందుకనే స్వకీయమైన దురాశ చేత ఇవ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అంటు ఈ శోధన వలన ఎన్నో అనర్థాలు ఎందుకంటే దురాశ వలన ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయి అందుకనే మరి ఈ విధంగా మా దురాశ గర్భమును ధరించి ఈ దురాశ ఎక్కడ పోతుందంట స్వకీయమైన దురాశ ఈ దురాశ ఆ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటదంట పాపము పరిపక్వమై మరణమును కంటదంట మరి ఈ విషయాలు మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనిషికి దురాశ దేనికి దారితీస్తుందంటే లాస్ట్కు మరి దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరమును మరణమును కంటుందంట అందుకని మనుషుడు వినుట ఏ విధంగా విని కూడా చెవులు దులుపుకొని కాకుండా ప్రతి విషయంలో మనను మనము విమర్శించే వారిగా విమర్శించుకునే వారిగా ఉండాల మనను మనం పరీక్షించుకునే వారిగా ఉండాల దేవుడి విషయంలో మేము క్రైస్తవులం అని చెప్పుకొని అది మనము ఏ విధంగా డబ్బాలు చెప్పుకున్నా ప్రళములు లేకపోతే క్రీస్తులో మనము లేని వారమే అందుకని మరి దేవుడు అదే మాట్లాడుతున్నాడు అందుకనే ఆ దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుందంట అందుకనే ప్రియ సహోదరులారా అంటుడు నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అంటు ఈ విధంగా మీరు మోసపోకుడి అంటుండు కానీ మరి మనుషుడు తన సొంత తెలివితో చేసి మరణం వరకు తెచ్చుకుంటున్నాడు మరి ఇది గ్రహించగలమా ఈ గ్రహింపు మనకు దేవుడు ఇచ్చాడు అని గ్రహిస్తున్నామా గ్రహించటలేదు అందుకని మన ఫలాలు జరిగే కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే ఆయనకు మొదటి స్థానము ఇవ్వక అన్ని స్థానాలు మన ముందు మన ఆలోచనలు మన ఆలోచనల ప్రకారం మనిషి నడుస్తున్నాడు కాబట్టి మనకు కార్యాలు జరగటలేదు అందుకనే దేవుడు మరి మోసపోకుడి అంటుండ అందుకని ప్రియ సహోదరుల మోసపోకుడి అంటు ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును చూడండి శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ నుండి వచ్చును మరి ఆ ప్రభువే మనకు సహకారిగా ఉంటున్నాడు కానీ మీరు మోసపోవద్దు జాగ్రత్త అంటుంది ఈ విషయములుంటే అది మరణమునే కంటది అంట దురాశ మనిషి ప్రతి విషయంలో ఇప్పుడు ఈ కాలం బట్టి ఈ అంత్య దినములలో ప్రతి వాడును తన తకీయ దురాశతో మరి కొట్టుమిటలాడుతున్నాడు ఎందుకంటే మనుషుడు లోకంలోకి వచ్చినప్పుడు ఏది తీసుకురాలేదు వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళడు అని గ్రహించి తెలిసి అది అనుభవించి వచ్చేవాళ్ళు వస్తున్నారు భూమి మీదకి వెళ్ళేవాళ్ళు మన కళ్ళము గోడ్డినే వెళ్తున్నారు వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారు బంగ్లాలు డబ్బులు బంగారం మెడకేసుకొని వెళ్తున్నారా లేదు ఎట్లా వచ్చినో అట్లనే భూమిలో పెడితే అది మన్నే కానీ అది గ్రహింపు లేక మనిషి తన స్వకీయమైన దురాశ చేత ఈవబడి మరి మనుషుడు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి మరి ఆయనను ఏమాత్రము కూడా లక్ష్య పెట్టకుండా ఈ విధంగా మరి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుందని ఇక్కడ సెలవిస్తున్నాడు అందుకని మోసపోగుడి చెప్తూ అంటున్నాడు ప్రతి ఈవుయు జ్యోతిర్మయుడు తండ్రి యుద్ధ నుండి వస్తుందంట జ్యోతిర్మయుడు తండ్రి యుద్ధ నుంచి ఆ మనకు ఈవులు కానీ అది గ్రహించుకోకుండా దేవుడు దయచేస్తాడు అనే నమ్మకము దేవుని మీద లేకుండా తన సొంత తలంపులతో చేస్తే ఈ విధంగా ఉంటుంది కానీ మేము అన్ని విషయాలలో మేమే మేము ముందుండాలా అందరూ వెనకుండాలా అనే ఒక మనిషి హెచ్చింపు స్వభావము చేత దేవుని దూరం పెట్టి తను తాను ఈ విధంగా ప్రతి వాడు కంటే నేను గొప్పగా ఉండ దురాశతోటి అందట్లో నేను మెప్పు పొందిన వారిగా ఉండాలి ఘనంగా ఉండాలనే దురాశతో ఈ దురాశల వలన మనిషి కరిగేది మరణానికి దారితీస్తుందని క్లియర్ గా చెప్తున్నాడు మనది గమనించాలి ఎందుకంటే ఇది మనము సొంతంగా రాసుకొని చెప్పే మాటలు కావు కాబట్టి మనుషుడు మరి దేవుని మాటలను గ్రహించే వారిగా ఉండాలి ఎందుకంటే మనుషుడు మనుషుడు ఏవి విత్తుతాడో అవి పంటకు వస్తాడు అది మరవకూడదు అది ఎవరైనా గాని మనుషుడు ఏ పంట విత్తునో అదే పంట వస్తాడు కాబట్టి మనము గ్రహించుకోవాల అందుకనే ఆయన ఎందు ఏ చెంచలత్వమైనను గమన గమనముల వలన కలుపు ఏ ఛాయ లేదు అంటుంది చూడండి ఆయన ఎందు ఏ చెంచలత్వం కూడా లేదంట గమన గమనముల వల్ల కలుగు ఏ ఛాయ అయినా లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు ఆయన ఎంత ప్రేమమయ్యేడు మొదట ప్రథమ ఫలముగా ఉండునట్లు చేసినట్టమ ఫలముగా ఆయన ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కన్నాడంట మనం ఆయన చిత్తంలో మనం చేసుకున్నాడు కానీ మనిషి ఆయన చిత్తాన్ని పక్కకు పెట్టి తన సొంత తలంపులు తన సొంత కార్యాలలో ఆయన నిమగ్నమయ్యి చివరికి వస్తే ఈ మరణానికి దారితీసే దారిని పెంచుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఎవడైనానో ఈ లోకాన్ని వదలవలసిందే కానీ అది మర్చిపోతున్నారు ఎందుకంటే మనుషుడు అదేదో ఆ గతించిపోయే దినమేదో మనుషుడు అది తన వరకు వచ్చే వరకు ఎవడు తెలుసుకోడు అందుకని అందుకని మోసపోకుడి పౌలు గారు చెప్తున్నారు యాకోబు చెప్తున్నాడు సహోదరుల మోసపోకండి అని చెప్తున్నాడు ఆయన పదిహేడవ అధ్యాయంలో సహోదరుల మోసపోకుడి అంటున్నాయన మరి మనుషుడేమో పదహారో అధ్యాయంలో మోసపోవద్దని చెప్తున్నాడు కానీ మనుషుడు ఇతరులను మోసం చేస్తూ తాను మోసపోతున్నాడు లాస్ట్కి వస్తే మరణానికి దగ్గర అవుతున్నాడు అదే మరి దేవుని విషయంలో మాట్లాడే మాటలు ఆ ప్రకారంగా మనం హెచ్చరిస్తుంది అందుకనే ప్రియ సహోదరులారా అని మళ్ళీ చెప్తున్నా ప్రియ సహోదరులారా మీరి సంగతి ఎరుగుదురు పంతొమ్మిదో వచనంలో మీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడంట వినుటకు వేగిరపడు వాడను మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవాలండి మరి మనుషులు ఏ విధంగా ఉన్నారంటే ఆ తన కడుపులో ఉన్న వాళ్ళ మీదనే అల్లరులు గొడవలు ఆ ఓర్చుకోలేని తనాలు ఇప్పుడు మనము ప్రతి ఇంట్లో ఈ విధంగా మనుషులు ప్రేమలు చనిపోయిన సమాధులుగా ఆ కనిపిస్తున్నారు ఎందుకంటే మరి అదే నోటితోటి వాక్యాలు చదువుతూ ప్రార్థిస్తూ కూడా అదే చే అదే నోటితో మరి మనుషులను చెప్పిస్తూ ఉన్నారు మరి దేవుడు అందుకనే మనుషుల్ని ఈ విధంగా ఉండాలంటున్నాడు నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును మాట్లాడటకు నిదానించేవాడును కోపించుటకు నిదానించేవాడు అయి ఉండవరని అంటారు ఇవి మనలో లేకపోతే మనం క్రీస్తులో లేని ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు మనుషుడు ఎవడు నమ్మదగిన వాడు కాడు మనం నమ్మదగిన వారం కాకపోయినా కూడా ఆయన నమ్మదగిన వాడు అయ్యి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన తన సొంత రక్తాన్ని కార్చి మనను పాపం నుంచి విమోచించిన పరిశుద్ధుడిగా మనము తెలుసుకున్న మనము ఆయనకు ఎంత ఏ విధంగా లోబడి ఉండాల వ్యక్తి మనకు సహాయం చేస్తే అది జీవితాంతం ఆ మనిషి కనిపించినప్పుడు ఈ మనిషి నాకు సహాయం చేసింది అది డబ్బు రూపకంగానే కావచ్చు ఏ రూపకంగానైనా సరే కానీ తన ప్రాణాన్ని పెట్టిన వ్యక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకోవా తీసుకోవాలి కదా మా అది మర్చిపోయి మేమే అని ముందుకెళ్తే ఇక మరి దీనికి దారి తీస్తుంది అన్నట్లుగా మాట్లాడుతుంది అందుకని ఏ విధంగా ఉండాలంట మనుషుడు ప్రతి మనుషుడు వినుటకు వెగిరేపాడు వేగిరపడి వాడును మాట్లాడుటకు నిదానించేవాడును కోపించుటకు నిదానించేవాడై ఉండవరనట ఎందుకనగా నరుని కోపము దేవిన నీతిని నెరవేర్చదు కోపము దేవిన నీతిని నెరవేర్చదు ప్రేమ ప్రేమతత్వాన్ని ఆయన ఎంచుకొని యేసుప్రభు వారు ఆయన ప్రేమతోనే ఈ లోకాన్ని జయించాడు కానీ ఆ ప్రేమ మనం లేక ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేసి వినము వీగిరపడము ఆ మన మనుషుడు కోపించుటకు ఎంక నిదానించుకునే వారం కావు మరి ఆ కోపంతో ఆయన నీతిని నెరవేర్చే వారం కావు దేవుడు మనుషులను యథార్థవంతులుగా చేసినట్టు ప్రసంగి అంటాడు దేవుడు మనుషులను యథార్థవంతులుగా చేసిన కానీ అనేకమైన తంత్రములు కల్పించుకొని మనుషుడు అంత్రములు కల్పించుకునే ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాడు అది గమనించే వారిగా ఉండాలి అందుకనే మాట్లాడుతుండే ఎందుకంటే ఎందుకనగా అదే యాకోబూ పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనం ఇరవై వచనంలో ఎందుకనగా నరుని కోపము దేవిని నీతిని నెరవేర్చదు అంటున్నాడు నరుని కోపము దేవిని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్ముషము అంటే మనలో ఏ ఉన్నాయి ఏ ఉంటే మనము దేవునికి ఇష్టలుగా ఉండము ఈ ఉన్నాయి కాబట్టి మనలో ఈ మాటలు దేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ మరి దేవుని విషయాలు బయలుపరిచేటప్పుడు మనము వినేవారిగా ఉండాలంటున్నాడు వినేవారిగా ఉండాలి అందుకనే మరి అందుచేత సమస్త అకల్ముషమును విర్ర దుష్టత్వమును మాను అంటుంది మాను ఇవన్నీ నీలో ఉంటే నీకు పలభరితమైన జీవితం ఉండది క్రీస్తులో లోకానికి నువ్వు మాదిరిగా ఉండలేవు దేవునికి సాక్షిగా ఉండలేవు అందుచేతనే అంటున్నాయి అందుచేతనే సమస్త కల్ముషమును విర్ర దుష్టత్వమును మాను మనలో ఉన్న ఆ యొక్క కల్ముషాన్ని తీసేసుకోవాలా అంటే పసిపిల్లల మనసు ఎలా ఉంటుందో పసిపిల్లలకు ఎంత నిర్మలమైన హృదయం ఉంటుందో దాన్ని కలిగి ఉండాలా అని అంటున్నాడు అందుకనే మాతా సువార్తలో మరి మీరు ఈ యొక్క పసిపిల్ల వంటి వారు ఈ పరలోక రాజ్యానికి మీరు అర్హులు అంటాడు మరి లేం ఆ విధంగా అది మనం గమనించుకోవాలి మనం ఏ విధంగా ఉన్నాం అందుకని సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మానుకో అంటు కల్ముషాలు విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును అంగీకరించుడి అంటు సాత్వికముతో అంగీకరించుడి అంటు మరి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటుంది మీరు వినువారమ వినుమాద వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండు అంటుంది ఇక్కడ కూడా మోసపరచుకోకుండా చూసుకోండి అంటు మీరు విల్వారు మాత్రమే అయ్యుండి ఆడికి మర్చిపోయి ఆ ఐదు ఇంట్లో ఇప్పుడు కదా మనకు జరిగింది ఏముంది అనుకుని ఇది నమ్మకం క్రైస్తవ క్రైస్తవ జీవితాలు నమ్మితే దీవిని మహిమను చూస్తావని ఈశ్వ స్వయంగా తన నోటితో చెప్పింది కానీ నమ్మకం లేని మనుషులు ఉన్నారు కాబట్టి అందుకనే అంటున్నాడు అన ఏమనంటే మీరు వినువారు వారి వినువారు మాత్రమే అయ్యుండి నిమ్మును మీరే మోసపరుచుకోనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై వారునై మనము దేవుడే వాక్యమే దేవుడై ఉండదు మరి వాక్యములు నమ్మకపోతే మనము దేన్ని నమ్ముతాం దాన్ని ప్రకారముగా మనం నడవడి లేకపోతే అది మనకు దేవునికి ఇష్టమైనది కాదు అందుకని మరి ఆ వీరు వాక్య ప్రకారం అదే ఇరవై మూడో వచ్చంలో వాక్య ప్రవర్తించువారై ఉండుడి అంటుంది ఎవడైనా నువ్వు వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడు అద్దములో తన సహజ మోహమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడంట అద్దములు తన సహజ ముఖమును చూసుకును మనుషుని పోలి ఉన్నాడంట వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి కానీ ఎట్టివాడు వెంటనే మర్చిపోవును కదా అంటే మనము మరిచేవారిగా ఉన్నాం అందుకనే మోసపోకుడి అంటు ఈ దుష్టత్వమును మానుకోండి అంటు అయినా ఎందుకంటే ఈ కల్ముషమ్మును విర్రవీగుతున్న దుష్టత్వం ఒకటి మనం మనలో నుంచి తీసేస్తే మన మనోనేత్రాలు తెరచ తెరవబడతాయి ఇవి ఉండంగా దేవునికి మనలో స్థానము ఉండదు కాబట్టి మనము ఆ విధంగా ఉండకూడదు అంటుంది అందుకనే వాక్యము అందుకనే వాడు ఆ ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడు అద్దములో తన సహజ మొహమ్మును చూచుకొని చూచుకును మనుషును పోలి ఉన్నాడు వాడు వాడు తను చూచుకొని అవతలకి పోయి తను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా అంటే వాక్యాన్ని దేవుని కూడా మర్చిపోతున్నారు అప్పుడు మందం చదివేంత మందము ప్రార్థించే మందము మనుషులకు కనబడవలనని చేసే విధానాలుగా ఇక్కడ కనిపిస్తుంటున్నాయి మనుషులు సంతోష పెట్టేవారిగా ప్రతి ఒక్కరూ మరి తయారయ్యారు దేవిని సంతోష పెట్టేవారు లేరు అది గమనించేవారు కూడా లేరు మన స్థితి ఏంది మనం ఏ విధంగా దేవునికి మరి లోబడి ఉన్నామని గమనించే వాళ్ళు కూడా తక్కువ ఎందుకంటే ఇవన్నీ మాటలు రాయడానికి దేవుడు మనం ప్రతిరోజు హెచ్చరిస్తూ ఉంటాడు అనేకులతో మాట్లాడుతూ ఉంటాడు కానీ ఈ ఈ చెవితోటిని ఈ చెవితోటి వదిలేసేవారిగానే ఉంటున్నాం కానీ మరి ఆ విధంగా మీరు మోసపోవద్దు అని చెప్తున్నా కూడా మరి వినటం లేదు అందుకని అది ఎంతవరకు దారితీస్తుందో మొదట చెప్పాడు అందుకని మనుషుడు ఏది విత్తే అదే పంటకు వస్తాడు తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా అయితే స్వాతంత్రం స్వాతంత్రము స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి స్వాతంత్రం అంటే అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన విషయంలో తేరిచూచి నిలకడుగా ఉండివాడవుడు వాడు విని మరుసవాడు కాక క్రియలు చేయుడు క్రియలు చేయువాడై ఉండి మన తన క్రియలు మన క్రియలలో ధన్యుడగును అక్క మీట్లో పెట్టండి సుజాతక్క సుజాతక్క మీట్లలో పెట్టండి అయితే శేవుడు మరి సంపూ ఇరవై అరవ శ్రములో ఎవడైనా నోటికి కళ్యము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొని చూ భక్తి గల వాళ్ళని అనుకొని అనుకొని వాని విజాతంగా మీట్లో పెట్టండి విజాతంగా మీట్లో పెట్టండి పోను అయితే దేవుడు మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమనంటే ఇరవై ఆరో వచనంలో ఎవడైనాను నోటికి కళ్యాణం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచ్చు మక్కి గల వాడనని వారి భక్తి వ్యర్థమే చూడండి ఎవడైనను నోటికి ఎప్పుడో మరి దుర్భాషలు ఒకరిని చెప్పే మాటలు ఒకరిని ఏలన చేసే మాటలు ఒకరిని తగ్గించి తృణీకరించే మాటలు మరి మాట్లాడుతూ ఉంటారు అని మరి అందుకనే అంటున్నారు ఎవడైనను నోటికి అంట కలెం పెట్టుకొని ఉండాలంట నోటిని కాచుకొని ఉండాలంటున్నాడు ఇక్కడ ఎవడైనానో నోటిని నోటికి కళ్ళం పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకును భక్తి గలవాడనని అనుకునే ఎడల వాణి భక్తి వ్యర్థమే అంటుంది ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడేవారు ఆ భక్తిహీనులు అని కూడా ఒక చోట రాయబడ్డది ఎందుకంటే ఎక్కువగా నోరును నోటికి మనము వ్యర్థమైన మాటలకు సోటు వేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలా అని అంటున్నాడు ఎవడైనా నువ్వు నోటికి కళ్యం పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకొని భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే అంటు నేను భక్తిగా ఉన్నానని విర్ర కాదు అని భక్తి వ్యర్థమే అందుకనే విర్రవేగుతున్న దుష్టత్వాన్ని మానుకోను అందుకనే వాని భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవిని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైనా భక్తి ఏదనగా అంటును మరి తండ్రి అయిన దేవిని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైనా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను అంటు భక్తి అంట ఏ విధంగా ఉండాలా పవిత్రమైన నిష్కలంకమైన అది ఏమన్నది తండ్రి అయిన దేవుని ఎదుట మనము ఏ విధంగా ఉండాలంటే పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా ఆయనకు మెచ్చే భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందులలోమరి పరమర్శించు పరమర్శించుటయు వాళ్ళనంట ఆదుకోవాలంట సమయాలు ఎందుకంటే ఒకవేళ దిక్కు లేని పిల్లలు ఉన్నారు వారికి మనము మనకు తోచినంత సహాయము చేయాలా అని అంటున్నారు దిక్కు లేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు అట్లుండి కూడా ఇకలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే అంటున్నారు ఇకలోక మాలిన్యాన్ని మనము అంటకుండా ఉండాలంట దిక్కు లేని పిల్లలకు సహాయం చేయాలంటున్నాడు కానీ మనము ఎంతమందికి ఎంతమందికి చేస్తున్నాము మరి ఎంతమందిని పరామర్శిస్తున్నాము మరి ఎవరికి ఒకరికి రోజుకైనా ఒకరిలో ఒకరికి మనము స్వార్థ ప్రకటిస్తున్నామా అనేది మనము గమనించుకోవాలి ఎందుకంటే దేవుడు మోసపోవద్దు మనము ఎందుకంటే దేవుడు మాత్రము వెక్కిరింపబడేవాడు కాడు అందుకనే మనము జాగ్రత్త కలిగిన వారి ఉండాల మనము నోటికి కళం పెట్టుకునే వారిగా ఉండాలా అందుకనే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటంటే మూడో మూడో అధ్యాయంలో మూడో అధ్యాయము యాకువ పత్రిక మూడో అధ్యాయము మనము బోధకులుగా ఉన్నాం హాస్టల్గా ఉన్నాం కానీ ఎంతవరకు మనం పాటిస్తున్నాం ఆ కట్టడలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదు అని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అంటుంది అనేకులు బోధకులు కాకుండుడి అంటున్నాయి నా సహోదరులారా బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదు తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అంటున్నాయి ఎందుకంటే మనుషుడు ఎప్పుడైనా తప్పిపోయేవాడు ఎందుకంటే ఆలోచన తప్పు విధానము మనిషిలో అది ఆనాడుతున్నది ఉన్నది కాబట్టి అంటున్నాడు అనేకులు బోధకులుగా కాకుండాడు బోధకులు కాకుండాడి అంటుడు అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాం అంటు కాదు మనందరము తప్పిపోవచ్చున్నాం ఎవడైనాను మాటయ్యందు తప్పని ఏడల అటు వాడు లోపం లేని తన సర్వ శరీరము సాధీన మందు ఉంచుకొని భక్తి వా భక్తి గలవాడన భక్తి వాళ్ళ గలవాడు నగ సర్వ శరీర భక్తి గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్యం పెట్టి వాటి శరీరం అంతా కదా అయితే మరి గుర్రములు మనం ఏ విధంగా చెప్తే ఆ విధంగా వినాలని ఆయన మాట్లాడుతున్నాడు ఇంకోటి ఏంటంటే మొదట మనము బోధకులమై ఉన్న మనకు మొదట శిక్ష మనకే ఉంటుంది బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుతామంటే జాగ్రత్త ఉండాలంటే ఇవన్నీ మర్చిపోయే వారిగా ఉండి అదంలో తన సహజమోహాన్ని చూసుకొని అవతలిపోయి మర్చిపోయే వారిగా ఉంటున్నారు మనుషులని జ్ఞాపకం చేసి చేస్తూ ఉన్నాడు ఇక్కడ కానీ మరి ఈ కఠినమైన తీర్పు మనకు ఉంటుందని కూడా జ్ఞాపకం చేసింది అనేక విషయంలో తప్పిపోతున్నామని చెప్తున్నాడు ఎవడైనా నువ్వు మాట ఎందు తప్పని ఎడద అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీర మందు స్వాధీన మందు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతా యువతి అవును గుర్రాలను మనము లోపరుస్తాం దానికి కళ్ళెం పెట్టి మనిషుడు మరి అలాంటి కళ్యం పెట్టి మనుషుని తిప్పితే అది శోధన దేవుడు మమ్మల్ని శోధిస్తుడు అది మన సొంత తలంపులతో తెచ్చుకున్న శోధన కూడా దేవుని మీద మోపడు ఆ విధంగా అడుస్తుంది అందుకనే మోసపోకుడు దేవుడు వెక్కింపబడు అన్నాడు కానీ మనుషుడు ఏది విత్తే ఆదాయ పంట కోసాడన్నాడు అది గమనించుకునే వారిగా ఉండాల అందుకనే వారి శరీరం అంత త్రిపుది కదా ఓడలను కూడా చూడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడును ఓడ నడుపు వాడిని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగనంట ఓడలు కూడా మనుషుడు నడపగలడు చుక్కాని చేత చిప్ప తిప్పగలడు అవి చిన్న అవి ఎంత పెద్దగా ఉన్నా కూడా చుక్కాని చేత చుక్కాని చేత తిప్పబడతాయంట మిక్కిలి చిన్నదగనంట అది అందుకని మరి దేవుడు ఈ విధంగా సర్వ శరీరాలను కూడా మనుషుడు ఆ విధంగా త్రిపగలడు కాని అందుకనే త్రిప్పు త్ త్రిపబడును ఐదో వచనంలో మూడో అధ్యాయం ఐదో వచనంలో అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును అంటోబు మూడో అధ్యాయము ఐదో వచనంలో అలాగునే నాలుక కూడా చిన్న అవ అవయవమైనను బహుగా ఎంతటి కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును ఒక అగిపుల్ల ఒక దేశాన్ని కూడా తగలబెట్టేంత కెపాసిటీ ఉంటుంది అందుకనే మరి మన చిన్న నాలుకతోటి ప్రపంచాలకు చిచ్చు కుటుంబాలను విడగొట్టి ఆ బాటలు తట్టుకోలేక ఉరిబెట్టుకొని విషాలు తాగి బంగ్లాల మీదలు దొగ్గి బావిలో దుగ్గి చనిపోయిన వారు ఉన్నారు కానీ మాటకు నాలుకను కంట్రోల్ గా ఉంచుకునే శక్తి మనిషికి లేదు అందుకని అంటున్నాడు అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక ఎటువంటిదంట అగ్నియే నాలుక అగ్ని అంటున్నాడు నాలుక మన అవయవములో ఉంచబడిన ఇసుదంట మన అవయము అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయొచ్చు సర్వ శరీరానికి లోకములో ఉన్న ప్రతి శరీరానికి మాలిన్యము కలుగజేస్తుందంట ఇది మాలిన్యము కలుగజేయచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టి మనకు ప్రపంచానికి మొత్తం ప్రపంచ చక్రానికి చిచ్చు పెట్టేంత కెపాసిటీ నాలుగకు ఉందంట చూడండి ఎందుకంటే మరి దేవుడు దీన్ని కంట్రోల్లో ఉంచుకోండి అంటు దుష్టత్వాన్ని మాను అంటుడు మోసపోకండి అంటున్నాడు అద్దంలో చూసుకొని తిరిగి మర్చిపోకు అంటున్నాడు కఠినమైన తీర్పు ఉంటుంది అంటున్నాడు ఆ ఓడలను ఓడలను జ్ఞాపకం చేసి గుర్రాలను జ్ఞాపకం చేసిండు ఇప్పుడు మన అవయవముల చిన్న వస్తువు ఏదైనా ఉందంటే అది నాలుకను జ్ఞాపకం చేస్తూ ఈ మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకనే ఇది ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అది నరకము చేత చిచ్చు నరకము నరకము చేత చిచ్చు పెట్టబడు నాలుకకు అంత ఫవర్ ఉంది దాన్ని అదుపు చేసే శక్తి మనిషికి లేదు అందుకని ఆ తోటి ప్రతి క్షణము దేవిని స్థుతి స్తోత్రం చెల్లిస్తే ఈ నాలుకకు అదే పని చెప్పాలా తినేటప్పుడు తినాల అంతే తర్వాత ఇదే పని స్థుతి స్తోత్రం పని చెప్తేనే వింటది ఇంకొకటి ఏది చెప్పినా వినది ఎందుకంటే లోపలనే ఉంటది కాబట్టి అది మాట వినది అందుకని దాంతో దేవుని మాటలు ఎల్లప్పుడూ వలికితే అదే తోలో వెళ్ళిపోతుంది మనం లోకాన్సరగా ఏ మాత్రం వాడినా ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అంటుడు అది నరకము చేత చిచ్చు పెట్టబడింది మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిదీయు ప్రతి జాతియు నరజాతి చేత సాదు కాజాలను అంటే ప్రతి మృగము పక్షి సర్పము జలచరములో ప్రతి జాతియు నరజాతి నరజాతి చేత సాదైన అంట అన్నిటిని మనిషి సాదు చేయగలిగిండు అన్నిటిని బంధించగలిగిండు అన్నిటిని తన స్వాధీన మందు ఉంచుకున్నాడు కానీ ఏ మనిషుడు చూడండి ఏడవ వచనం ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు నేరడు ఏ మనుష్యుడు ఏ నరుడును నాలుకను సాధు చేయ దానికి అంత ఫవర్ ఇచ్చిండు కానీ దాన్నే కంట్రోల్ గా ఉంచుకో దేవుడు మాట్లాడుటకు నిదానించవాడు అని మొదట మాట్లాడదు వినుటకు వీగిరపడాలంట మాట్లాడుటకు నిదానించాలంట నిదానించి చూడాల ఏం మాట్లాడాలి జాగ్రత్తగా మాట్లాడుకోలేదు నేర్చుకోవాలి అందుకనే మరి దేవుడు జ్ఞాపకం చేసేది ఏ నరుడును నాలకను సాధు చేయ నేరడు ప్రతిదీ సాధు చేసింది కానీ తనలో ఉన్న నాలుకను మార్చలేని దౌర్భాగ్య స్థితి మనిషిది ఎందుకంటే దానితో దేవిని స్థుతించే యొక్క దానికి తగిన నాలుకకు ప్రతిఫలం అంటే అదే స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రమే దానికి మందు ఇక మనం దాన్ని ఏ విధంగా సాధన చేయలేము చేయము చేయము ఎందుకంటే దానికి తగింది దేవిని వాక్యమే దానితోటే సాధు చేయగలము మన కంట్రోల్లో ఉండాలంటే అదే ఇరుటకు వేగిర పడిగా వారిగా ఉండాలి మాట్లాడేటప్పుడు నిదా నుంచి వారిగా ఉండాలా జాగ్రత్త ఇతంతో మాట్లాడాలా అని జ్ఞాపకముతోటి యాడ్ చేసుకొని మాట్లాడే వారిగా ఉండాలి అందుకనే ఏ నరుడు నాలకను సాదు చేయ నేరడు అది మరణకరమైన విషముతో నిండినదంటూ ఎన్నో రుసులు కోరుతుంది రకరకాల రుసులు కోరుకొని తింటది నాలక ఇది సప్పగుంది ఇది తీయగుంది ఇది మంచిగుంది ఇది చేదు ఉంది ఇది కారం ఉంది ఇది ఉప్పొప్పు ఉంది ఇన్ని రకాల రుసులు గుర్తుపట్టే ఈ నాలుక దేనితో నిండి ఉందంట అది మరణకరమైన విషయముతో నిండినది మన నాలుక చూడండి ఎనిమిదో వచనంలో మూడో అధ్యాయం యాకబు ఎనిమిదో వచనంలో అదే మాట్లాడుతున్నా మరణకరమైన విషముతో నిండినది అది నిర్గరమైన దుష్టత్వమే ఇది నిరర్గరమైన ఇది దుష్టత్వం అంటే ఇది దుష్టత్వమే అంటే దుష్టుని చేత నడిపింపబడేది ఈ అందుకని ఇది నిరర్గలమైన దుష్టత్వమే ఇది నాలుగు రకాలుగా ఉంటది కానీ దీన్ని సాధు చేయాలంటే దేవిని స్థతించడమే అందుకని ఈ దుష్టత్వాన్ని అనము దేవిని గొప్ప చెప్పాల ఆయన కాల్చి వేస్తాడు దాన్ని అందుకనే మరి దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము ఈ నాలుగో తోటి దీనితో తండ్రి అయిన దేవిని ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవిని పోలికగా పుట్టిన మనుష్యులను శింతుము చూడండి దేవిని అదే నోటితోటి స్థుతిస్తాము అంతే కదా దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవిని పోలికగా పుట్టిన మనుషులను చెప్పింతుము ఇది మనుషులు ఉన్న గుణలక్షణాలు అందుకని మనము మరి మాట్లాడటకు నిదానించే ఉండాలి వినుటకు దేవిని మాటలు వినుటకు వేగిరపడాల అడమైన లోకం మాటలు మనకు అవసరం లేదు వినుటకు దేవిని మాటలు వినుటకు వేగిరపడేవారుగా ఉండాలి అందుకనే ఈ విషయంలో మనుషు దేవిని పోలికగా పుట్టిన మనుషులను చెప్పింతుము అందుకనే ఈ విధంగా ఒక్క నోటి నుంచి శాపవచనము వస్తుంది ప్రభువును ఎట్లా స్థుతిస్తున్నాము అందుకనే మనము గమనించుకోవాలి ఒక్క నోటి నుండియే ఆశీర్వాదమును శాపవచనమును బయలువేలును చూడండి ఒకటే నోటి నుండి ఆశీర్వాదము శాపవచనము బయలువేలును నా సహోదరులారా అంటుడు ఇక్కడ నా సహోదరులారా ఇలాగా ఉండకూడదు మీరు మీకు శాశ్వతమైన పరలోక రాజ్యము దక్కదు ఇది వివరించి చెప్పడానికి అవసరం లేదు ఇది మనం ఈ వచనాలు గమనిస్తే మనకు అర్థమైపోతుంది నా సహోదరారులారా ఇలాగ ఉండకూడదు నీటి బుగ్గలో జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా అంటుండే అడుగుతుం ఇటు బుగ్గులో ఒక్క జల నుండి తీయని నీరును కేదు నూరును ఊరున ఊరవు వస్తే తీయగననుంటాయి వస్తే చేదుగానని ఉంటాయి అందుకనే అంటున్నాడు ఒక్క నోటి నుంచి చేప వచనము ఆశీర్వచనము ఎలా వస్తాయని అడుగుతున్నాడు మరి మనము ఏ విధంగా ఉండాలో మనను మనము కంట్రోల్ ఎలా చేసుకోవాలో ఇక్కడ మనము మనల్ని వాళ్ళని పరీక్షించుకోవడానికి దేవుడు మాట్లాడుతుంది నీటి బుగ్గలో ఒక్క చెల నుండి తీయని నీరును చేతి నీరును ఊరునా నా సహోదరులారా అంజురపు చెట్టున ఒలివ పండ్లైన ద్రాక్ష తీగల ద్రాక్ష తీగను అంజురపు పండ్లైన కాయనా కాయవు అటువలనే ఉప్పు నీళ్ళల్లో నుండి తీయన నీళ్లు ఊరునా ఊరై కానీ మనము మన మాటల చూ చేత ఊరిస్తున్నాం ఎందుకంటే చేప వచనము ఆశీర్వచనం ఆ విధంగా వస్తున్నాయి అందుకనే మనము ఆ విధంగా ఉండకూడదు సహోదరులారా అంటున్నాడు నీళ్ళలో నుండి ఏ నీళ్ళు ఉప్పు నీళ్ళలో నుండి తీరి నీళ్ళు ఊరునాలో జ్ఞాని ఆ వివేకములు మీరు మీలో జ్ఞాన వివేకములు గలవాడవాడు వాడు జ్ఞానముతో కూడిన పాతిక్యము గలవడి తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను యోగ్యంగా ప్రవర్తించాలంటున్నాడు ఈలో జ్ఞాన వివేకులు గలవాడవడు మనను మనమే పరీక్షించుకోవాలి జ్ఞానము జ్ఞాన వివేకములు వాడు జ్ఞానముతో కూడిన స్వాతికం గల వాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను అంటుంది ఎందుకంటే మనము ప్రతి విషయంలో చదువుకుంటూ వెళ్తే అనేకమైన విషయాలు మనకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు అనేకులతో మాట్లాడుతూ ఉంటాడు కానీ ఈరోజు ఆయన మనము శోధన నుంచి ఆయనను మనము ఇది మేము ఇంత ప్రార్థిస్తున్నాం అయినా మాకు శోధనలు అని మనము దేవుని మీద నింద వేయడానికి వీళ్ళేది అదే మొదటి అధ్యాయము ఇరవై ఏడో వచనంలో చెప్పండి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన దేవుని దైవభక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలు అని ఆదరించండి వాళ్ళ ఇబ్బందులను వాళ్ళని పరామర్శించండి అంటారు ఎంతవరకు మరి మనుషులు పాటిస్తారో తెలియదు కానీ మరి ఒక టైంలో నిన్ను భూమి పంపించి ఈ విషయంలో మరి అనేకసార్లు మీకు సమయం ఇచ్చిన కానీ మీరు అది కాపాడుకోకపోతే మరి ఆ ఉన్న సమయాన్ని కూడా దేవుడు తీసేయొచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని విషయం కాబట్టి ఆ విషయం కొరకు మనను దేవుడు జీవంతో ఉంచాడేమో ఇంకా సమయము నువ్వు కోరుకునే సమయం కాదు ఆయన ఇచ్చే సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే మాత్రము ఈ ఉన్న సమయాన్ని కూడా దేవుడు తీసేయగలుగుతకు సమర్థుడు ఆయన ఇచ్చిన సమయాన్ని నువ్వు ఆయన సేవకై వాడనిది ఆయన ఆ సమయాన్ని నీ దే నుంచి నా నుంచి తీసివేయచ్చు అవసరం లేదు నువ్వు నా సమయాన్ని వ్యర్థం చేస్తున్నావని ఎంతవరకు గమనిస్తున్నా హృదయాలు భద్రపరచుకోవాలా ఈ మాటలు మన ప్రవర్తన మొత్తము మార్చుకోవాలా నిర్రవీగుతున్న దుష్టత్వాన్ని మానుకోవాలి ఎందుకంటే అనుమిషాన్ని మానుకొని మనము పసిపిల్లల ఉండి మన హృదయాలను పవిత్రంగా ఉంచుకునే వారిగా మన నాలికను జాగ్రత్తగా కంట్రోల్లో మన చూపు మన నడక మన తలంపులు మన ఆధీనంలో ఉంచుకోవాలి మన నాలకను స్థుతి స్తోత్రాలతో బంధించాలి ఎందుకంటే ఆ ఏ నరడు నాలకను సాధు చేయ కాబట్టి ఇది తగిన వైద్యము స్థుతి స్తోత్రమే దేవునికి కృతజ్ఞత వచ్చినమే అందుకనే నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనా లేవు అంటుంది అందుకనే నువ్వు తీయ నీరుగానన్నా లేవు చేదు అని అనొచ్చు అందుకనే మన నోటి నుంచి ఆశీర్వచనాలే రావాలా చేప వచనాలు రాకుండా మనము చాలా జాగ్రత్త పడాలి క్రీస్తులో మనము ఫలించే వారిగా ఉండాలి కానీ పలికి మాలిన మనం పరీక్షించుకోవాలి మన బలహీనతలే ఉన్నాయి దేనికి వ్యతిరేక కార్యాలు ఏం చేస్తున్నాం మన ఆత్మ గదిస్తూ ఉంటుంది ఇది తప్పు ఇది చేసే పని కాదు అని కానీ మనిషి గ్రహింపడు అందుకని దాన్ని ఆత్మ గ్రహించి ఆయనకు లోబడి లోకానికి మాదిరిగా ఆయనకు సాక్షులుగా ఉండాలంటే మనను మనం ఎప్పుడు విమర్శించుకునే వారిగా ఉండాలి నేను గొప్పవాడను అనుకోకూడదు అయా నేను ఎంతటి నన్ను నా దౌర్భాగ్యని అసంటి గురించి ఆయన నీ పరలోకం విడిచి ఈ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగి శుద్ధినిగా చేసిన దేవానికి స్తోత్రం అని చెప్పాలి మనల్ని మనను విమర్శించుకుంటే ఆయన దృష్టి అనేందు ఉంటాడు అందుకని మనను మనము పరీక్షించుకునే వారిగా ఉండాల ప్రతి అవయాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాల అందుకని వీటకు వేగ్రపడిగా ఉండాలి దేవుని మాటలు మాట్లాడుతూ నిదానికి మాట్లాడాలి అందుకని దేవుని భయభక్తుల జీవితం మన హృదయంలో నింపుకోవాల ఒకరికి ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి తప్పలేదు దేవుని విషయాలు అందుకనే దేవుని నామానికి మహిమ కలుగునిగాక వాక్యము దేవుడు దీవించిన దాకా అందరికీ వందనాలు ప్రార్థించుకుందాం స్తోత్రమునైనా ప్రేమగల తండ్రి పరిశుద్ధి ఈ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పవిత్రమైన నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అయ్యా మీ సన్నిధి మీ కాదుల మీరు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు ఆయన ఈ సమయంలో మాకు ఇచ్చి ప్రభు మాట్లాడి అయ్యా మామూలను మాలో అవయవాలను ఏ విధంగా మేము తండ్రి నీ సేవకై వాడుకోవాలా అతండి మేము ఏ విధంగా వినాలా మీ మాటలు ఏ విధంగా భద్రపరుచుకోవాలా ప్రభ మమ్మల మేము ఎలా కంట్రోల్ చేసుకోవాలా నీకు లోబడి నాయనా నీ సేవకైనా తండ్రి అనేకమైన విధాలుగా మమ్మల మేము మా అవయవాలను ప్రభ నీ సేవకై వాటికు సహాయం అనుగ్రహించండి ప్రతి ఒక్క అవయవానికి యేసుక్రీస్తు నామంలో నాయన తగ్గింపు జీవితాలను నీకు లోబడే కృపను అనుగ్రహించండి మాలో ఒకవేళ నా తండ్రి దుష్టత్వము ఏదన్నా ఉన్నా తీసివేయండి మీకు వ్యతిరేకమైన పాపం మాలో తొలగించి మమ్మల్ని మేము నీటి నుంచి మా పరిశుద్ధమైన జీవితాలను మేము కలిగి ఉండటకు సహాయం అనుగ్రహించండి అతి ఆటంకాలు ప్రభువ మరి ఆయన మీకు వ్యతిరేకమైన ఆయన తలంపులు ఏమున్నా మా ఈ కొట్టి మొదట నాయన నీ నీతి నీ రాజ్యముని వెతికి అనేకులకు యొక్క ప్రేమ సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను నీ వైపు తిప్పుటకు ప్రభువ ఈ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించి ఆయన వారిని ఆకర్షించుకొని ప్రభావం మీ రాజ్యానికి వారసులుగా చేసుకోమని దేవ మా పొరపాట్లు నేరాలు ఏమని అంటే మమ్మల్ని క్షమించి అయ మమ్మల్ని కవితలుగా చేయమని మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తా యేసుక్రీస్తు నమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి యాభై యేసు ప్రభు కృప సమాధానం పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ మరి సకల పరిశుద్ధులకు మరి ఈ లోకంలో ప్రభువును నిజముగా ఆరాధిస్తూ ఆత్మస్థ సత్యంతో ఆరాధిస్తున్న వారికి సదాకాలం తోడై ఉండి నడిపించి ఆదరించు కాక ఆమెన్ ప్రైజ్లాడు సిస్టర్ అందరికి వంద